అసలు ఏం జరిగిందంటే తొమ్మిదవ అధ్యాయం నా పుట్టి ముంచిన జొన్న పంట రెవెన్యూ బోర్డు మెంబర్ రామిరెడ్డి గారు ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఇన్స్పెక్షన్కి వస్తున్నారు ఈ వార్త నాకు పిడుగులా వచ్చిపడింది ఇంచుమించుగా పంతొమ్మిది వందల మధ్య వరకు కొనసాగిన రెవెన్యూ బోర్డు వ్యవస్థ జిల్లాలో పనిచేసే ఐఏఎస్ అధికారులను పరుగులెత్తించేవి చెమటలు పట్టించేవి మంత్రులకు భయపడిన ఐఏఎస్ అధికారులు సైతం రెవెన్యూ బోర్డు సభ్యులకు భయపడేవారు ఇంతకీ రెవెన్యూ బోర్డులో సభ్యులు మాత్రం ఐఏఎస్ అధికారులే చీఫ్ సెక్రటరీ స్థాయికి సమానమైన హోదా ఉండే ఐఏఎస్ అధికారి సారథ్యంలో ఉండే ఈ బోర్డులో భూమి శిస్తు వాణిజ్య పనులు ఎక్సైజు వ్యవసాయం వగైరా అన్ని రకాల రెవెన్యూ తీసుకొచ్చే శాఖల కార్యదర్శులు సభ్యులు ప్రతి జిల్లా కలెక్టరు ఈ బోర్డులోని ప్రతి సభ్యుడికి జవాబారీయే ఆయా శాఖల ఆదాయ పరిమాణాన్ని బట్టి బోర్డులో సభ్యుల హోదా ఉండేవి ఏడాదికి ఒకసారి ఈ బోర్డు సభ్యులు ఒక్కొక్కరు కొన్ని జిల్లాలను ఇన్స్పెక్ట్ చేసి ప్రభుత్వానికి నివేదికలు పంపుతారు ఈ నివేదికలు ఆయా జిల్లాల కలెక్టర్ల భవిష్యత్తుని నిర్ణయిస్తాయి అందుకే రెవెన్యూ బోర్డు మెంబర్ ఇన్స్పెక్షన్కి వస్తున్నారంటేనే జిల్లా కలెక్టర్లకు ఉణుకు గుట్టేవి ఇప్పుడు నా పరిస్థితి ఇంకా ఘోరం ఎందుకంటే ఇదే రామిరెడ్డి గారు ఏడాది క్రితం టెలిఫోన్లో నన్ను ఉదికి ఆరేసినంత పనిచేశాడే ఏమయ్యా ప్రసాదు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు నవాబువా నీదే రాజ్యం ముఖ్యమంత్రి జిల్లాలో కలెక్టర్గా ఉంటే నీ ఇష్టం వచ్చినట్టు చేయవచ్చు అనుకుంటున్నావా రెవెన్యూ బోర్డు మెంబర్ ఆదేశాలని పాటించనక్కర్లేదా పైగా ముఖ్యమంత్రికి ఫిర్యాదు నా ఉత్తర్వులు ఆపిస్తావా ఎంత ధైర్యం ఖమ్మంలో ఎవరికి సహాయం చేద్దామని వ్యాపారస్తులక దేశంలో కరువు పరిస్థితులు వచ్చి జొన్న మీద లేవి వేస్తే దాన్ని నవ్వులు పాలు నేను చూస్తాను ఇది ఎలా జరుగుతుందో అని ఆ రోజు నన్ను మాట్లాడనివ్వకుండా టెలిఫోన్ పెట్టేశారు రామిరెడ్డి గారు రామిరెడ్డి గారు రెవెన్యూ మెంబర్గా పౌర సరఫరాల శాఖ చూస్తుంటారు చాలా సీనియర్ కాకుండా మంచి ఆఫీసర్గా పేరు మనిషికి చాలా పట్టుదల తన మాటే నెగ్గాలన్న మనస్తత్వం మాట మామూలుగానే కరుకు కోపం ఇస్తే వ్యంగ్యం కూడా తోడై మాటలు పదునైన బాణాలవుతాయి సాధారణంగా జూనియర్ అధికారులు ఆయనకు దూరంగా ఉండటానికి ప్రయత్నించేవారు అలాంటి రామిరెడ్డికి నా మీద ఎక్కడ కోపం వచ్చింది ఇప్పుడు ఆయనే నా ఆఫీసు నా పని చూడడానికి నా జిల్లాకు బోర్డు మెంబర్గా తనిఖీకి వస్తున్నారు హతోస్మి ఖమ్మం కలెక్టర్గా వెళ్లిన రెండు మూడు నెలలకే జిల్లాలో వివిధ ప్రాంతాలకు అభివృద్ధి పథకాలు తయారు చేసినప్పుడు ఎటువంటి అభివృద్ధికి నోచుకోక ఏం చేయాలన్నా కుదరక ఒక ప్రాంతం మిగిలిపోయింది నాగార్జున సాగర్ కాలువకు దిగుబన తూర్పు ప్రాంతం అంతా నీరు పారే జలం ఇబ్బంది లేదు కానీ ఇటువంటి ఏ వనరులు లేక బావులు బోర్లు లేక వర్షాధారంగా ఉన్న ఆ ప్రాంతం కాలువకు పశ్చిమంగా వరంగల్ జిల్లా నల్గొండ జిల్లాల సరిహద్దు ప్రాంతం అది పూర్తిగా వర్షాధారం భూములు కూడా మరీ సారవంతమైనవి కావు సాధారణంగా ఆముదాలు కానీ దేశీయ జొన్న కానీ వేస్తుంటారు అప్పుడప్పుడు వానలు పడతాయి కానీ కావలసినప్పుడు పడవని అవసరం లేనప్పుడు పడతాయని రైతులు గోలా అన్ని ప్రాంతాలకు పథకాలు వేసి ఈ ప్రాంతానికి ఏమైనా చేయకపోతే ఎలా కానీ ఏం చేయాలి ఏం చేసినా వ్యవసాయంలో ఆదాయం పెంచగలిగితేనే అందరికీ లాభం అది హైదరాబాద్ వెళ్ళి నాకు అసిస్టెంట్ కలెక్టర్ ట్రైనింగ్లో గురువైన సుబ్రహ్మణ్యం గారిని గెలిచాను ఆయన అప్పుడు శాఖకు డైరెక్టర్ పశ్చిమ గోదావరి కలెక్టర్గా ఉన్నప్పుడు ఆయన కొత్త రకాల వరి వంగడాలు తెప్పించి రెండు పంటలకు బదులు మూడు పంటలు రీసేట్లు చేసి చరిత్ర సృష్టించారు పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పటికీ రైతుల నాలుగు పోయినాయని ఐఏఎస్ అధికారి కెసుబ్రహ్మణ్యం ఆయన నేను చెప్పిందంతా విని ఆలోచించి మనం గంగా ప్రసాదరావు గారిని సలహా అడుగుదాం ఆయన చిరుధాన్యాల ప్రాజెక్టు స్వర్గం డైరెక్టర్ దేశంలోనే జొన్న వంటి పంటల విషయంలో చాలా అనుభవము పేరు ఉన్నవాడు తెలుగువాడు ఈ ప్రాంతాల గురించి తెలిసిన వాడు అందులోను హైదరాబాదులోనే ఉంటాడు కావలసినప్పుడు ఖమ్మన్ రావడానికి ఇబ్బంది ఉండదు ఆయనతో మాట్లాడతాను నువ్వు వెళ్ళి కనపడి ఆయనను ఖమ్మం రమ్మని ఆహ్వానించి ఆ ప్రాంతాలు చూపించి సలహా అడుగు తర్వాత ఏం చేద్దామో ఆలోచిద్దాం అన్నారు గంగా ప్రసాదరావు గారు మన లో పెద్ద సమస్య వచ్చింది లక్ష ఎకరాల్లో హైబ్రిడ్ జొన్న మాఘీ జవార్ వేశాం కదా గింజల చెల్లి వారం రోజుల పైన అయింది మొక్కలు మొలవాల్సి ఉంది ఎక్కడా ఆ సూచనలు కనబడడం లేదు నాకేమిటో చాలా ఆదుర్దాగా ఉంది మీరు వెంటనే ఖమాన్ రాగలరా అని గాభరాగా టెలిఫోన్లో ఆయనను రమ్మని పీల్చాను గత రెండు మూడు నెలలుగా చేసిన పనులన్నీ మనసులో సినిమా రీలులా తిరిగాయి ఇప్పటి వరకు దాదాపు రెండు లక్షల ఎకరాల్లో దేశీయ జొన్న పంట వేస్తూ ఉన్నారు అంతా వర్షాధారమే పోయిన సంవత్సరం పంట నుండి వచ్చిన మంచి గింజలను విత్తనాలుగా వాడతారు ఎప్పటి ఇదే పరిస్థితి వాళ్ళ తల్లిదండ్రులు అలానే పండించారు ఇప్పుడు రైతులు కూడా అలానే చేస్తున్నారు వానలు పడగానే భూములు దున్నటం దున్నాక కొర్రతో గింజలు నాటడం ఆ గింజలు పిట్టలు తినకుండా చెక్కలాగటం మళ్లీ వాన పడకంగానే ఆ విత్తనాలకు మొలకలు వచ్చి నెమ్మదిగా తిరగటం మూడు నెలలకు కంకులు వేసి గింజలు రావటం వచ్చినంత కోసుకోవడం పెద్దగా గింజలు రాకపోతే గడ్డైనా కదా అది ఈ మెట్ట భూమిలో వ్యవసాయం సుబ్రహ్మణ్యం ప్రసాద్ గారిని ఖమ్మంలో ఈ ప్రాంతంలో రెండు రోజులు దిప్పి ఒక పెద్ద రైతుల సదస్సు ఏర్పాటు చేసి అక్కడి పరిస్థితులు పూర్తిగా అవగాహన చేసుకునేలా చూశాను తర్వాత అన్ని విషయాలు పరిశీలించి అందులో ముఖ్యంగా అక్కడ వర్షాలు ఎంత పడతాయి ఎప్పుడు ఏ ఏ నెలలో ఎంతెంత వర్షపాతం వేస్తున్న పంట రకాలు వస్తున్న పంట దిగుబడులు పండకపోతే కారణాలు పండిన దానితో వచ్చే ఆదాయం మార్కెట్లో ఉన్న ధరలు ఇవన్నీ క్షుణ్ణంగా పరిశీలించి ఆ ప్రాంతపు రెండు లక్షల ఎకరాలకు వాళ్ళు వేరొక పథకాన్ని ఇచ్చారు మొదటి వచ్చే వానలతో పెసరగాని మినుము కాని చాలా తక్కువ కాలం పంట వేసి పంట వచ్చిన తర్వాత రొట్టెతోనే దున్ని మళ్ళీ వర్షం పడ్డ వెంటనే మళ్లీ దున్ని అప్పుడు హైబ్రిడ్ జొన్న విత్తనాలు వేయమన్నారు ఇది ఎక్కువ కాలం పంట కాదు కానీ దిగుబడి బాగా వస్తుంది చొప్ప కూడా బాగానే ఉంటుంది అక్కడ పడుతున్న వర్షం అది పడే తీరును బట్టి ఈ హైబ్రిడ్ జొన్నకు కావలసిన తడి వర్షాధారం వల్ల దొరుకుతుంది విడిగా ఎరువు వేసినా వేయకపోయినా పంట బాగానే వస్తుంది వేస్తే ఇంకా బాగా వస్తుంది వేరే ఇబ్బందులు ఏమో ఉండవు ఇప్పుడు వస్తున్న ఆదాయానికి నాలుగు రెట్లు వస్తుంది చేయాల్సిందల్లా అదును మీద దున్నటం అదున మీద గింజలు జల్లటం మొదటి పంటగా పెసలో మినువులో వేసినప్పుడు పంట గింజలు తీసుకుని పొలంలోనే రొట్టె వదిలేయాలి వంట చెరుకు కోసం తీసుకోవకూడదు ఆ రొట్టె ఎరువుగా పనిచేస్తుంది నేను మొదటి సంవత్సరం లక్ష ఎకరాల్లో రెండవ సంవత్సరం రెండు లక్షల ఎకరాల్లో ఈ ప్రయోగం చేద్దామని నిర్ణయం తీశాను దాదాపు వంద పైన గ్రామాల్లో భూమిని ఈ పంటతో నింపేయాలి అప్పటి నుండి ఇది ఒక యజ్ఞంలా కార్యక్రమం సాగింది జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్న వ్యవసాయాధికారులు హైదరాబాద్ నుండి సుబ్రహ్మణ్యం గారు పంపిన అధికారులు గంగా ప్రసాదరావు గారు పంపిన నిపుణులతో ఇరవై బృందాలు తయారు చేసి ఐదేసి గ్రామాలకు బృందం ప్రతి గ్రామంలో రైతు సభలు గోడలకు వాల్ పోస్టర్లు కరపత్రాలు ప్రతి రైతు ఇంటికి చేరేట్టు ప్రతి రైతును ఏదో ఒక అధికారి ఒక్కసారైనా కలిసి ఏం చేయాలో వివరంగా చెప్పేట్టు ఏర్పాటు చేయడం కావలసిన విత్తనాలు ప్రతి గ్రామంలో చేర్చి ఉంచడం వ్యవసాయక పరిశ్రమల సంస్థ నుంచి ట్రాక్టర్లు వర్షాకాలం కి ముందుగానే తెప్పించి తక్కువ ధరకే దుక్కులు దున్నే పథకాన్ని కూడా అమలు చేయడం ఇలా అన్ని చేస్తే మొదటి వానాలకు పెసర పంట బాగానే పండింది అంచనా ప్రకారం దాదాపు లక్ష ఎకరాల్లో రొట్టెతో దున్నడం హైబ్రిడ్ జొన్న విత్తనాలను కుర్రలతో వేయడం కూడా అయిపోయింది అదృష్టం కొద్దీ గింజలు వేసిన మరుసొట్టి రోజే ఆ ప్రాంతంలో మంచి వాన కూడా పడింది శుభ అని నాతో పాటు అందరూ సంతోషించారు ఇక ఇదిగో మొలక వస్తుంది అదిగో మొలక వస్తుంది అని అందరూ ఎదురు చూడటం రేపు వస్తుంది అని సర్దుకోవటం రేపు వెళ్ళింది ఎల్లుండి వెళ్ళింది రావాల్సిన సమయంలో మొలకలు కనపడిపోయేసరికి నాకు చెమట పట్టడం ప్రారంభమైంది అధికారులందరినీ పిలిచి మళ్లీ పర్యావలోకనం అధికారులు రేపు చూద్దాం సార్ అన్నారు కానీ నాకే భయం వేసి వెంటనే గంగా ప్రసాదరావు గారికి ఫోన్ చేసి వెంటనే బయలుదేరి రమ్మన్నాను సుబ్రహ్మణ్యం గారు క్యాంప్లో ఉన్నారు రాత్రికల్లా గంగా ప్రసాదరావు గారు ఖమ్మం చేరుకున్నారు నాకు ఆ రాత్రి నిద్ర పట్టలేదు ఒకట రెండా వంద వెయ్య దాదాపు లక్ష ఎకరాలు వేల మంది రైతులు వంద పైగా గ్రామాలు ఏమైనా జరిగితే ఇంకా గ్రామాలకు వెళ్ళగలమా ఇంకా రైతు మన మాట వింటాడా ఎంత నష్టం ఎంత అభాసు పాలవుతాను సుబ్రహ్మణ్యం గారు ప్రయోగాత్మకంగా ఇరవై వేల ముప్పై వేయమంటే ఆశ ఏదో పొడి చేసేవాళ్ళగా లక్ష పైగా ఎకరాల్లో పంట వేయించాను తగిన శాస్త్రి నాకు జరిగింది నాకు శాస్త్ర జరిగితే సరే రైతుల విషయం ఏమిటి వాళ్ళ నష్టం విషయం ఏమిటి ఇది అసెంబ్లీ దాకా వెళ్ళి నా సస్పెన్షన్ దాకా దారితీయవచ్చు అసమర్థపు వ్యవసాయంతో మెట్ట ముంచిన కలెక్టరు అని పత్రికలు నాకు ముద్ర అప్పటిదాకా నేనే చేస్తున్నానన్న అహంకారంతో ఉన్న నాకు భగవంతుడు గుర్తుకొచ్చాడు నన్ను రక్షించమని రైతుల్ని కాపాడమని వేడుకున్నాను తెల్లవారంగానే గంగా ప్రసాదరావు గారు ఇతర వ్యవసాయ అధికారులతో కలిసి పొలాల మీద పడ్డాం ఎక్కడా మొలకలేదు ఎక్కడో కొన్ని చోట్ల తప్ప కొన్ని పొలాలు చూశాక గంగాప్రసాదరావు గారు ప్రతి సాలులో కొంచెం వేళ్లతో కెలకటం మొదలెట్టారు ఏదో పరిశీలించి గబ గబ నుంచి సాలుకు కెలుకుతూ వెళ్లి తలపట్టు కూర్చున్నారు ఆయన చుట్టూ చేరిన అధికారులకు ఆయన మొలకెత్తిన విత్తనాలు చూపిస్తున్నారు తర్వాత రైతులను పిలిచి దుక్కి దున్నటం కొర్రు వేయటం విత్తనాలు వేయటం గురించి ప్రశ్నలు అడిగారు అంతా అయ్యాక నా దగ్గరకు వచ్చి చావు కబురు చల్లలాగా చెప్పారు విత్తనాలు మంచివి అన్ని మొలకెత్తాయి కొంచెం భూమి లోపలే పెరిగాయి కూడా కానీ గింజలు వేసేటప్పుడు ఈ ప్రాంతం వారు పిట్టలు తినకుండా నాగలు వేసిన గుంటను పురచటానికి ఒక చిన్న కట్టిన నాగల వెనక్కటి లాగుతారు భూమిని కణకులు లోతు కాకుండా దున్ని దిక్కుపోసినా పెద్ద ఇబ్బంది లేదు ఏదో మరీ పెద్దవాన పడితే తప్ప కానీ ఇక్కడ జరిగింది వేరు అది వరకు జొన్న వేసినట్లు మొదటి వర్షాలకు విత్తనాలు నాటలేదు పెసర పంట తీసేపటికే భూమి రెండు సార్లు దున్నబడింది విత్తనాలు నాటానికి మూడోసారి దున్నారు దాంతో మామూలు కన్నా ఎక్కువ లోతుకి నాగులు సాలుపోయి గింజ లోతుగా పడింది దాని పైకి చెక్కలాగడంతో మూసుకుపోయింది అయినా మొలక రావాల్సిందే కానీ దురదృష్టవశాత్తు మరుసటి రోజు మంచి వాన ఈ ప్రాంతం పడింది గింజ మొలకకు అది మంచిదైనా పైన నేల తడి ఎండగానే గట్టిపడింది దానితో గింజలు మొలకెత్తిన కొంత లోపల పెరిగినా నేలను చీల్చుకుని మొక్క పైకి రాలేకపోయింది అందుకే పలుచగా దున్న భూముల్లో చెక్క వాడని భూముల్లో బాగా వచ్చింది ఇప్పుడైనా వాళ్ళు చెక్క వాడకుండా గింజల తల్లి ఏర్పాటు చేయగలిగితే పడవ కాలేదు ఇంకా కావాల్సిన వర్షాకాలం ఈ పంటకు ఉంది ఉంటే బాగుండను భగవంతుని దైవాలను ఈసారైనా పంట బాగా వస్తే బాగుండను నాకైతే చాలా బాధ భయం మనల్ని నమ్మి అంతకంటే మనం రైతులను నమ్మించి తర్వాత అలా జరిగితే జిల్లాలో మళ్ళీ నా ముఖం చూపించగలనా ఇది నా ఆవేదన రైతులు ఏమనుకున్నారో ఏమో ఈ కుర్ర కలెక్టర్ ఏది చేసినా హడావుడిగా చేస్తాడైనా ఆలోచించకుండా చేస్తాడైనా ఏదో పెద్ద ఎత్తున చేసాను చెప్పుకోవడానికి చేశాడనే ముఖ్యమంత్రిని మెప్పించడానికి ఇలా చేశాడని ఇలా ఎన్ని విధాలు అనుకుంటున్నారో చేసిన తప్పేమిటో తెలిసి వచ్చింది అంత చిన్న తప్పుకు ఎంత పెద్ద శిక్ష ఇప్పుడు ఏమిటి చేయడం ఏమైనా చేయగలమా ఇంత ప్రయత్నం చేసి సాధించింది రైతులకు మన మీద నమ్మకం పోవడమా జిల్లాకు ప్రధాన అధికారి బాధ్యత నుంచి తప్పించుకుని పారిపోవడం జరిగినది ఏదో జరిగింది ఈ పంట పోకుండా ఏం చేయాలి ఏమైనా సరే ఎంత ఖర్చైనా సరే రైతుకు నష్టం రాకుండా గవర్నమెంట్ పొరుగు ఏదో ఒకటి చేయాలండి అంటూ గంగా ప్రసాదరావు పట్టుకున్నాను సీజన్ అయితే ఇంకా ఉంది పంట తప్పక తీయొచ్చు కానీ అన్ని ఎకరాల్లోనూ మళ్లీ విత్తనాలు జల్లాల్సింది విత్తనాలు జల్లడం అంటే మనిషిని నిలబడి జల్లటం కాదు మళ్లీ కుర్రదున్ను విత్తనాలు చేయాలి ఇలా వారం రోజుల్లో ఈ పని చేయగలిగితే పంట తీయచ్చు కానీ విత్తనాలు వేసేటప్పుడు పైను చెక్క వేయరాదు అదే మన కొంప ఉంచింది భూమి పదును పోతుంది అన్నారు గంగా ప్రసాదరావు గారు అసలు విత్తనాలు ఉన్నాయా అని అడిగాను ఖమ్మంలో గోడౌన్లో ఉన్నాయి సార్ సాయంత్రానికి గ్రామాలకు చేర్చవచ్చు అన్నారు వ్యవసాయ అధికారులు రైతులందరికీ ఉచితంగా విత్తనాలు సరఫరా చేస్తామని చెప్పండి అన్నాను మరి మనం తెప్పించిన ట్రాక్టర్ల మాట ఏంటి అన్నీ ఇంకా గ్రామాల్లోనే ఉన్నాయి వెంటనే ప్రతి టీము వారి వారి గ్రామాలకు పోయి సాయంత్రం లోపల రైతులందరికీ చెప్పి రేపు ఉదయానికల్లా మళ్లీ విత్తనాలు వేసేలా చూడాలి రాత్రికల్లా ప్రతి రైతుకు విత్తనాలు అందేలా చేయాలి రైతులను డబ్బు అడగకుండా అన్ని ట్రాక్టర్లు రాత్రి మగళ్లు పనిచేసి వీలైనంత భూమిని దున్నుతూ గింజలు వేయడానికి సహకరించాలి ఏం జరిగింది ఎందుకు జరిగింది అర్థమయ్యేలా రైతులకు చెప్పి ఆ తప్పు మళ్లీ ఎవరు చేయకుండా చూడాలి వాళ్ళు విత్తనాలు వేస్తున్నప్పుడు సరిగా దున్నుతున్నారో లేదో అందరు అధికారులు రైతుల్ని పరిశీలించాలి రేపు మధ్యాహ్నానికి ఈ విషయంలో రాత పూర్వకంగా మీకు ఉత్తర్వులు అందుతాయి ఏమీ భయపడవద్దు జరిగిన దానికి బాధపడుతూ కూర్చోకండి సమయం వృధా కాకుండా జరగాల్సిన పనులు సక్రమంగా జరిగేది చూడండి అని అందరికి చెప్పి పంపాను ఏమైనా ఏమీ లేకపోతే నష్టపోయేది రైతులు మళ్లీ విత్తనాలు ఉచితంగా ఇచ్చారు కాబట్టి రైతులు కొంత నర్సుకుతూ కొంత కోపంతో కొంత అర్థం గబగబా చెప్పినట్టు చేయడానికి సిద్ధపడ్డారు నాలుగైదు రోజుల్లో దాదాపు పని పూర్తి ఇదంతా చూసి కొంతమంది కొత్త రైతులు కూడా ముందుకు వచ్చారు అందరు అధికారులు ప్రతిరోజు వారి వారి గ్రామాల్లో జరిగే పురోగతి నాకు తెలపాలని మొలకలు రావడం మొదలుపెట్టిన వెంటనే విషయం నాకు తెలియజేయాలని ఆదేశించాను నిమిషం ఒక యుగంలో రెండు రోజులు జీవితంలో అంత ఆదుర్దతో అంత అనిశ్చిత పరిస్థితిలో మొలకల కోసం ఎదురు అదే మొదటిసారి భయం బెంగ ఆదుర్ద ఆరాటం ఆందోళన మూడు రోజు మధ్యాహ్నానికి కల్లా ఎన్నికల ఒక్కొక్క గ్రామం నుంచి మొలకలు బయటకు వచ్చాయని వస్తున్నాయని కబురు మొదలైంది నాలుగో రోజు కల్లా సుబ్రహ్మణ్యం గారు గంగా ప్రసాదరావు గారు వచ్చారు ముగ్గురం చాలా గ్రామాలకు వెళ్లి స్వయంగా చూశాం ఈసారి గంగా ప్రసాదరావు గారు సంతృప్తి వ్యక్తం చేశారు గడిచిన సంవత్సరాల్లో ఇంకో మూడు నాలుగు వానలు కొన్ని రోజులు వ్యవస్థలో పడితే మంచి పంట మంచి దిగుబడి వస్తుందని హామీ ఇచ్చారు అలా వర్షాలు కురిపించమని భగవంతునికి పూజలు చేశాను చేయించాం వారం వారం వెళ్లి పంటలు చూసి వచ్చేవాడిని జిల్లాకు వచ్చిన ప్రతి సీనియర్ అధికారిని తీసుకెళ్లి చూపించాను వెంగళరావు గారికి మొదట చూచాయిగా చెప్పిన అన్ని వివరాలు చెప్పలేదు ఆ జిల్లా నుంచి చెప్పేవాళ్ళు ఆయనకు చాలా మంది ఉన్నారు ఇది లక్ష ఎకరాల విస్తీర్ణానికి వంద గ్రామాలకు సంబంధించిన విషయం కంకులు మొదలుపెట్టి గింజ వేయటం ఆరంభించాక నా దృష్టి జొన్నల ధరల మీదకు పోయింది మార్కెట్ యార్డ్లో జొన్నలు గునేవారిని కొన్నవి ఏం చేస్తారు ఎక్కడికి పంపుతారు లోకల్గా అమ్ముడు పోతాయా బయట మార్కెట్కి పంపాలా ఇలా కొంత అధ్యయనం మొదలెట్టారు జొన్నల రేటు జిల్లాలో పండిన దానికంటే ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల్లో పంట మీద దిగుబడి మీద ఆధారం महाराष्ट्र मध्यप्रदेश गुजरात राजस्था राष्ट्र धरल मीद चाल वरक आधार चला तक धरक जि व्यापारस्तर राष्ट्रीय मंत्री लाभाल अब साधारण जरिए प राष्ट्र स्थाई मार्केंग शाख्य सहायक सहकार मार्केंग फेडरेश అది వరకు నేను ఈ ఫెడరేషన్ చైర్మన్ గా ఉండటం వలన ఇతర రాష్ట్రాల్లో ధరలు కనుక్కొని రైతులకు మంచి ధర వచ్చేటట్టు చేయాల్సిన బాధ్యత వారిదని వారికి పని అప్పచెప్పాను కమిషన్ పద్ధతి మీద జిల్లాలోని వ్యాపారస్తులను కూడా వాడుకోవచ్చని వారికి ఆదేశాలు ఇవ్వడం మంచి ధర రావచ్చన్న హామీ దొరకడం జరిగింది హైబ్రిడ్ జొన్న పంట బాగా పండింది అన్ని గ్రామాల్లోనూ అదేవిధం ఆ సంవత్సరం మహారాష్ట్ర గుజరాత్ల్లో వర్షాల పడక కరువు పరిస్థితి వచ్చింది రాజస్థాన్ కూడా దాదాపు అంతే అందుకని చూస్తూ ఉండగానే జొన్నల ధరలు గణనీయంగా పెరగటం మొదలైనాయి ఖమ్మంలో పంట కోసే సమయానికి అది పరిస్థితి పంటలు కోయడం కంకులు నోర్చడం అయింది గింజలు ఆరబెట్టి తర్వాత అమ్మాలి చెమ్మతో ఉంటే జొన్నలు కొనరు ఎందుకంటే భూజు బట్టే ప్రమాదం ఉంది కనుక కొనటానికి కొనుగోలు కేంద్రాలని మార్కెటింగ్ ఫెడరేషన్ సిద్ధం చాలా మంది వర్తకులను కొన్ని ఫెడరేషన్ సరఫరాజ్యమైన ఆదేశాలు ఇచ్చాను ఆ సమయంలో పిడుగు లాంటి వార్త ఆంధ్రప్రదేశ్లో లెవీ వసూలను జొన్నలపై కూడా విధిస్తున్నారు నుండో బియ్యం విషయంలో లెవీ పద్ధతి ఉంది తినేవారికి ఖరీదు పెరగకుండా ఉండేందుకు నిర్ణయించిన తక్కువ ధరకు ప్రభుత్వం బియ్యాన్ని కొనుగోలు చేస్తుంది వ్యాపారస్తులు మిల్లర్లు నిబంధనల ప్రకారం రైతుల నుండి నిర్ణయించిన ధరకు కొనుగోలు చేసి ప్రభుత్వానికి ఇవ్వాలి అదే పద్ధతి మొదటిసారిగా రాష్ట్రంలో జొన్నల విషయంలో ప్రవేశపెడుతున్నారన్న వార్తలో లెవీ ధరలకు ప్రభుత్వం అనుకుని ఉత్తర భారతానికి పంపించాలని నిర్ణయం కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకోవాలని పౌర సరఫరాల బోర్డు మెంబర్ రామిరెడ్డి గారు ప్రభుత్వానికి సిఫార్సు చేశారు ఇవాళ్ళు రేపు ఉత్తర్వులు జారీ కావచ్చని ముఖ్యమంత్రికి ఫైల్ వెళ్లిందని ఆయన సొంతం అయిపోతే ఉత్తర్వులు చేస్తాయని హైదరాబాద్లో మా గురువుగారి నుంచి వార్త వచ్చింది నాకేం చేయాలో పాలు పోలేదు ఒకవైపు కలెక్టర్గా వ్యవసాయ అభివృద్ధి నా జిల్లా కలెక్టర్గా లేవే విధానం ఆచరణలోకి కూడా నా బాధ్యతే ఇంత కష్టపడి మంది చేత పని చేయించి రైతులకు ఇంత ఆశ చూపించి పంట మొత్తం నష్టపోయే ప్రమాదం నుండి తప్పించుకొని చివరకు రైతు గిట్టుబాటు ధర లేకపోతే మళ్లీ పాత పద్ధతులు పోయే ప్రమాదం లేదా వచ్చే సంవత్సరం రెండు లక్షల ఎకరాల సాగు మాట అని ఈ సంవత్సరం చేసినట్టు లక్ష ఎకరాలు కూడా చేయడం కష్టం అందుకే ఏదైనా చేయాలి చేయగలిగింది ఏమిటి ముఖ్యమంత్రికి ఈ విషయం తెలిపి ఆయన విచక్షణకు వదిలివేయటం ఒక్కటేనా అదే చేశాను ముందు ముఖ్యమంత్రి కార్యదర్శి రావు సాహిబ్ గారితో మాట్లాడాను ఆయన చెప్పింది ఈవేళ్ళే ఫైల్ వచ్చింది ముఖ్యమంత్రి వేరే బిజీగా ఉండటం వల్ల ఇంకా చూడలేదు రామిరెడ్డి గారు ఇప్పటికే రెండు సార్లు గుర్తు చేశారు ఇది కొంచెం సున్నితమైన చిక్కు విషయమే నువ్వే ముఖ్యమంత్రి వెంగళరావు గారితో మాట్లాడు నేను మాట్లాడడం అంత బాగుండదేమో నీకు నేను చేయగలిగిందల్లా నాకుగా నేను ఫైల్ తీసుకెళ్లి ఆయన సంతకం తీసుకోను ప్రతిపాదన ఆమోదించుకుని సలహా కూడా ఇవ్వను నువ్వు మాట్లాడాక ఆయన ఏం చెబితే అది మనం అమలు చేద్దాం అన్నారు వెంటనే ముఖ్యమంత్రి గారితో విషయం చెప్పాను ఎంతో పెద్ద కార్యక్రమం మొదటి విత్తనాలు మొలవక పడ్డ పాటలు అన్నీ వివరించి వచ్చే సంవత్సరం రెండు లక్షల ఎకరాలు వేయాలని సంకల్పం ఈ సంవత్సరం రైతులకు లాభాలు వస్తే పెద్ద కష్టం లేకుండా వచ్చే సంవత్సరం మొత్తం ఏరియాలో చేయాలని ఉంది ఇప్పుడేమో లేవి అంటున్నారు అది వస్తే వస్తుందనుకున్న లాభం అంతా రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది మీకు ఫైల్ వచ్చిందిట మీరు ఆలోచించి ఏం చేయమంటారో చెప్పండి అన్నాను మనం చేసింది చాలా మంచి కార్యక్రమం ఖమ్మంలో ఆ ఏరియా నాకు బాగా పరిచయం జిల్లా పరిషత్ చైర్మన్గా ఏమైనా చేయాలని ఎంత అనుకున్నా ఏమీ చేయలేకపోయినాను సాగర నీరు రాక పరిశ్రమలు లేక ఏమీ లేక వెనుకబడిన ప్రదేశమే అది ఇంతకీ పంట కోయటం అయిందా ఇంకా అమ్మటానికి ఎన్ని రోజులు పడుతుంది అన్నాడు పంట కోయటం నూర్చడం ఆరబెట్టడం కూడా అయిపోయింది మా అంచనా ప్రకారం రేపటి నుండి అమ్మకాలు మొదలు కావాలి మార్క్ఫెడ్ కొనగానే సరిపోదు కొనగానే లివీ వేస్తే మార్క్ఫెడ్ బయటకు పంపలేదు మార్క్ ఫెడ్ మునిగిపోతుంది గుజరాత్ రాజస్థాన్లకు ఎగుమతి కావాలి లారీల్లో ఖరీదు ఎక్కువ రైల్వే రేక్స్ అయితేనే బెస్ట్ ఏమైనా చేయదలుచుకుంటే రైల్వే జిఎం తో మాట్లాడి రోజుకు నాలుగైదు భారీ రేకులు నాలుగైదు సైడింగుల్లో ఖమ్మం వరంగల్ మీదుగా ప్రతిరోజు ఇవ్వగలిగితే ఐదారు రోజుల్లో చాలా వరకు పూర్తి చేయవద్దు అన్నాను అలాగే ఒక వారం రోజులు అయ్యేటట్టు చూడు మిగతా విషయం నాకు వదిలేయి అన్నారు కొంచెం రైల్వే జిఎంతో అంటుంటే రావు సాహిబ్ గారికి ఆ పనికి పురమాయిస్తాను ఇబ్బంది ఏమైనా ఉంటే నాకు వెంటనే చెప్పు రామిరెడ్డి గారికి ఇది నచ్చదు తెలిస్తే నిన్ను నలిపేస్తారు అంటూ నవ్వేశారు అంతే మరుసటి దినం నుండి యుద్ధ ప్రాతిపదికపై మాఘీ జోవార్ పంటను రైతుల దగ్గర కొనటం స్టేషన్కు రవాణా రోజుకు నాలుగైదు రేకులు చొప్పున దాదాపు ఏడు రోజుల కార్యక్రమం నడిచాక ప్రభుత్వాలు ఏవే ఉత్తర్వులు జారీ కావడం అవి జిల్లాకు వచ్చేటప్పటికి ఇంకో రోజు భారత ఆహార సంస్థ వారు సర్దుకునేటప్పటికి మరో రెండు రోజులు ఇలా దాదాపు అమ్మదలుచుకున్న రైతులందరి నుండి సరుకు వెళ్లిపోయింది వ్యవసాయ అధికారులతో గ్రామాలన్నింటిలో వెంటనే అమ్మకపోతే తక్కువ ధరకు ప్రభుత్వం తీసుకుంటుందని ముందుగానే సమాచారం అందించడంతో చాలా మటుకు అందరు రైతులు వారు తినేదానికి ఉంచుకుని మిగతాది అమ్మేశారు ఇలా జరగటం మొదలైన నాలుగో నాటికి రామిరెడ్డి గారికి అనుమానం వచ్చేసింది మామూలుగా సంతకం పెట్టి పంపించే ముఖ్యమంత్రి ఈ ఫైల్ పై రెండు మూడు రోజుల సందేహాలు వ్యక్తం చేసి అవన్నీ వివరించి పంపిస్తున్నప్పటికీ ఫైల్ వెంటనే రాకపోవటం రావు సాహెబ్ గారిని అడిగిన ఆయన ఏమి తెలియనట్టు ఊరుకోవటం ఈ విషయం రామిరెడ్డి గారికి అర్థం కాలేదు విషయం పూర్తిగా తెలిసేటప్పటికీ ఆయనకి ఇష్టం లేని విధంగా జరగాల్సింది జరిగిపోయింది ఖమ్మం కలెక్టర్ వల్ల ఇదంతా జరిగిందని ఏదో ఖమ్మం వర్తకుల వద్ద కొన్న జొన్నల నిలువలు బయటకు పంపి వర్తకులకు సహాయం చేయడానికి ముఖ్యమంత్రి ఖమ్మం కలెక్టర్ కలిసి ఇదంతా చేశారని ఆయన నమ్మటం కూడా జరిగిపోయింది అప్పుడు జరిగింది టెలిఫోన్ లో రామిరెడ్డి నన్ను నా మాట వినకుండానే ఫోన్ పెట్టేశారు వర్తకుల కోసం కాదు నేను చేసింది రైతుల కోసం అయినా నేనేం చేశాను ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చానంతే నిర్ణయం తీసుకున్నది ముఖ్యమంత్రి కదా రామిరెడ్డి గారు కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడే సానుభూతి చూపిస్తారనుకున్నాను కానీ విషయం చెప్పడానికి అవకాశం ఇస్తేనా తర్వాత అయినా హైదరాబాద్ వెళ్లి ఆయనకు విషయం వివరించాల్సింది కానీ ఆయన అలా మాట్లాడిన తర్వాత వెళ్లబుద్ధి కాలేదు అభిజాత్యం అడ్డం వచ్చింది భగవంతుని దయ ఎలా ఉంటే అలా అని ఊరుకున్నాను దాదాపు ఏడాది అవుతుండటంతో ఆ విషయమే మర్చిపోయాను ఈవేళ రెవెన్యూ బోర్డు మెంబర్ హోదాలో రామిరెడ్డి గారు కలెక్టర్ ఆఫీస్ తనిఖీకి వస్తున్నారని బోర్డు నుండి కబురు రాగానే పాత జ్ఞాపకాలన్నీ మెదడు తోలు ఐదుగురు బోర్డు మెంబర్లు ఉంటే నా దురదృష్టం కాకపోతే క్రమానికి ఈయన రావాలా ఇంకెవరైనా రావచ్చు కదా జరగనున్నది జరగకపోదు భగవంతుని మీద భారం వేసి మనం చేసేది మనం చేద్దాం అని ఊరుకున్నాను మరుసటి రోజు మర్యాద ఆయనతో టెలిఫోన్ మాట్లాడి ఎప్పుడు వస్తున్నారో కనుక్కోవడానికని చెప్పాను ఆయన కంఠంలో మునుపటి కోపం కనపడలేదు అలా అని ఆప్యాయత కనపరచలేదు ఒక సీనియర్ అధికారి తన జూనియర్తో మాట్లాడినట్టుగానే మామూలు కలెక్టర్ ఆఫీసు ఇన్స్పెక్షన్ మాత్రమే కాకుండా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రత్యక్షంగా చూడడానికి అధికారులతో సంప్రదించడానికి అవకాశం కల్పించాను వెళ్లిపోయే ముందు ఇంటికి భోజనానికి పిలిచాను ఏ మెంబరు ఏ సీనియర్ అధికారి జిల్లాకు వచ్చినా కలెక్టర్ వింది ఇవ్వడం ఆనవాయితీ ఆయన రానంటే కోపం ఇంకా ఉన్నట్టు వస్తానంటే పర్వాలేదు అనుకున్నాను వస్తానన్నారు తనిఖీ అంతా బాగా జరిగిపోయింది ఆయన నాతో చాలా చనువుగా ఆప్యాయంగా ప్రవర్తించారు ఏమేం కార్యక్రమాలు జిల్లాలో చేస్తున్నది అడిగి తెలుసుకున్నాను వెళ్తూ వెళ్తూ నా పనిని చాలా అభినందించి సంవత్సరం ఆయన నాతో టెలిఫోన్లో మాట్లాడిన విషయం ప్రస్తావించారు ఏమీ అనుకోవద్దు నాకు విషయం అప్పుడు పూర్తిగా తెలియదు నా పని నేను తొందరగా సమర్థంగా చేయాలన్న పట్టుదలతో ఉంటే నువ్వు అడ్డం పడ్డావని రాజకీయ నాయకులకు ముఖ్యమంత్రికి ఏదో సహాయం చేయడానికి అలా చేశావని అనుకున్నాను నాది వరంగల్ జిల్లా మా చుట్టాల చాలా మంది ఖమ్మంలో మీరు మాఘీ జవార్ వేసిన ప్రాంతంలో ఉన్నారు ఒక ఆయన నాకు వివరంగా జరిగింది చెప్తూ ఇలాంటి కలెక్టర్లు ఉంటే రైతు తప్పక బాగుపడతాడు అన్నాడు తర్వాత సుబ్రహ్మణ్యం గారు ఈ విషయంలో నువ్వు ఎంత కష్టపడ్డావో చెప్పారు నాకు చాలా సంతోషంగా ఉంది కీప్ ఇట్ అప్ అన్నారు గుండెల్లో బరువు తగ్గింది అమ్మయ్యా అనుకున్నాను కానీ నిజమైన ఆశ్చర్యం రామిరెడ్డి గారి ఇన్స్పెక్షన్ రిపోర్ట్ చదివినప్పుడు కలిగింది ఖమ్మంలో జరిగిన ప్రగతిని అందులో కలెక్టర్ పాత్రను శ్లాఘించుతూ చాలా రాసి చివరిగా ఓ మాట రాశారు నేను వరంగల్ జిల్లా నుంచి వచ్చాను వరంగల్ ఖమ్మానికి పక్క జిల్లా ప్రసాద్ ఖమ్మానికి కలెక్టర్ కాకుండా నా సొంత జిల్లా వరంగల్ కలెక్టర్ అయితే బాగుండేది ఖమ్మం జిల్లా చూస్తే అసూయిగా ఉంది